సోదరం పరిశుద్ధుడా మైమాల రాజా నీకు వందనాలు ఏసా దేవా ఏశ్వజా నీకు తండ్రి దేవ వాక్యం ద్వారా మీరే మాట్లాడి నీకు పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచండి దేవ వాక్యంలో మేము నిన్ను చూడాలా రాజా ఏసా నీకు ఇస్తురం దేవాక్యం ద్వారా మీరు మా మాట్లాడి మీరే మహిమ పొందామని ఏ స్నాములు అడుగుతున్నాను తండ్రి ఆ నా పేరు గ్లోరీ ని రామ్నగర్ ఉంటా ఈ రోజు డేటు రెండు వేల ఈరోజు డేటు థర్టీ ఫస్ట్ మార్చి రెండు వేల పద్నాలుగు వార్త మత్సు వార్త పద్నా పదమూడవ అధ్యాయం వచ్చనం ఇక్కడ శిశులతన్ దేవుడు మాట్లాడుతున్నాడు అంశం ఏంటంటే శిశులతన్ దేవుడు ఇక్కడ మత్తే సువార్త పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం చాలా ఇక్కడ ఏమంటుండే శిష్యులతో దేవుడు ఏం మాట్లాడుతుంటే ఇక్కడ చెప్తుండు విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి విత్తు విత్తువాన్ని గూర్చిన ఉపమాన భావము వీణుడి ఎవడైనా రాజ్యం ను కూర్చున్న వాక్యము రాజ్యముని కూర్చిన గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోవును ఇక్కడ విత్తనం గురించి చెప్తుడు విత్తనం అంటే ఒక వాక్యం అనే విత్తనం గురించి చెప్తా దేవుడు ఏం చెప్తున్నాడు ఒక శిష్యులకి ఫస్ట్ దేవుడు ఇక్కడ అంటుండు విత్తువానికి గుర్చిన ఉపమానము ఉపమానం లేకుండా దేవుడు ఏమి మాట్లాడను మొదటి ఉపమానంతోనే మాట్లాడుతుండు ఏమంటుండే ఇక్కడ విత్తువానికి గుర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనా రాజ్యం ను గూర్చిన వాక్యము ఒక రాజ్యం ను గూర్చిన వాక్యం అంటే రాజ్యము పర్లోక రాజ్యం గూర్చిన వాక్యం వినియు గ్రహింపకై దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును వాక్యం వింటుండని ఒక వాక్యం నిం చేస్తుంట గ్రహించలేరంట వాక్యం వింటున్నారు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఒక వాక్యం నియ్యస్తుంట మనుషులు గ్రహించలేక పోతా ఉన్నారు కాబట్ దేవుడు అంటుడు గ్రహించలేక ఉంటుండు కాబట్టి దుష్టు వచ్చి వాణి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును ఒక దుష్టుడు వచ్చిండట దుష్టుడు వచ్చి ఏంట వాక్యాన్ని విత్తబడిన వాక్యాన్ని వేసినట ఎత్తుకొని పోతా చాలా మంది అనుకుంటారు వాక్యం ని వింటున్నాం మేము వాక్యానుసరంగా చాలా క్రైస్తవులు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఈ రోజు చాలా మంది ఆచారాలలో ఉన్నారు చాలా మంది ఆచారాల్లో ఉన్నారు ఇప్పుడు ఫార్టీ డేస్ చే ఉన్నారు పాడ్డేస్ ఆచారంలో కూడా ఉన్నారు ప్రతిదీ ఉన్నారు కానీ దేవుడు ఏమంటున్నే ఒక వాక్యం అంట విన్నర్ అంటే గ్రహింపక ఉండలేరు కాబట్టి దుష్టుడు వచ్చి వాణి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోను ఎవరిస్తారు అవకాశం మనుషులే ఇస్తున్నారు ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్లే అవకాశం ఇస్తున్నారు ఒక సైతానికి ఇస్తా ఉంది ఒక సైతాన్ని ఏమిస్తుందంట ఒక వాక్యాన్ని ఎత్తుకొని పోతా ఉందంట త్రో త్రో వాడే వీడు ఆ యొక్క విత్తనం ఎక్కడ పడిపోయిందంట ధృవ ప్రకన అనుకుంటున్నారు ఒక హృదయంలో పడింది అని వాళ్ళు కానీ ఒక హృదయంలో విత్తనము లేదంటే ఒక వాక్యము లేదు కాబట్టి ఒక వాక్యం ఏం చేస్తుందంటే దృష్టిలో ఎత్తుకొని వెళ్ళిపోతా చూడు ఈ రోజు మనం వాక్యం అందరం విన్నాం ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఒక వాక్యం మనం విన్నాం విని దాన్ని ఏం చేయాలంటే మనం గ్రహించాలే మళ్ళీ ఇంటికి వెళ్ళినా కూడా మనము చూడాలి ఒక వాక్యం చెప్పింది ఒక వాక్యం మనం అక్కడ విన్నాం ఒక వాక్యం ఏముంది దేవుడు మనని శిష్యులుగా చేయమంటుడు వాళ్ళకి బ్యాప్టిజం కూడా ఇప్పించమంటుండు కాబట్టి సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమంటు కాబట్టి ఇక్కడ అంటుండు కాబట్టి మనం ఇంటికి ఏం చేయాలి ఇంటికి వెళ్ళినాక మనం దాని గ్రహించాలి ఇక్కడ గ్రహించాలే మళ్ళీ ఇంటికెళ్ళాక గ్రహించాలి అది మనము నిమరు వేసుకుంటూనే ఉండాలి కాబట్టి ఇక్కడ అంట ఉండేమంటుండే ఒక విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోను ఒక వాక్యం అంట సైదా ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంటా అంట కాబట్టి మనం అనుకుంటున్నాం వాక్యం మేము విన్నాము వాక్యాన్సరే మేము నడుస్తున్నాము దాని ప్రకారం మేము జీవిస్తున్నాము కాబట్టి మనం అనుకుంటున్నాం గాని అది వింటలేరంట చాలా మంది వింటున్నాం అనుకుంటారు గానీ ఆ సైతాన్ని ఎత్తుకుని పోతుంది కాబట్టి ఈ విత్తనం ఎట్లుందంట ధృవ ప్రకన పడిన విత్తనం విత్తబడిన వాడే వీడే రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేవాడు ఇంకో రెండో విత్తనం ఎక్కడుందంట రాతి నెలన విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించును రాతి నెలన పడిన విత్తనం అంట ఈ యొక్క మనుషులు ఒక వాక్యం అంట విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తురంట వింటురంట దాన్ని అంగీకరిస్తున్న సంతోషంగా వింటున్నారు దాన్ని అంగీకరిస్తున్నారు సంతోషంగా ఆ విత్తనం ఎట్లు విత్తనం రాతి నెలలో పడిన విత్తనం మనుషులు ఎట్లుండంటే విన్నారంట సంతోషంగా ఉండరంట దాన్ని అంగీకరిస్తా ఉన్నారంట అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును రాతి నెలలో పడిన విత్తనం ఎట్లుందంట దాంట్లో వేరు లేదంట ఒక మనుషుల్లో వింటుండని ఒక మనుషుడు సంతోషంగా వింటుండట దాన్ని గ్రహించని వెళ్లిపోతా ఉండట కాబట్టి ఇక్కడ అంటుండు అతనిలో వేరు లేనందున అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును వేరు లేకపోతే ఎట్లుంటుండ కొంతకాలం నిలుచుండ వేరు అంటే ఒక సత్యం లేకపోతే మనిషి నిలవలేడు ఒక వేరు దేవుడు అంటుండు మరి ఏమంటుండే ఇక్కడ అంటుండు ఒక సత్యం వాక్యం అనే సత్యం మన లోపల ఉంటుందంట చివరి వరకు మనం నిలుస్తామంట సత్యం ఉద్రేసి ఆ మనం జీవిస్తానంట నిలవలేమంట కాబట్టి ఇక్కడ అంటా ఉండు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినను వాక్యం నిమిత్తం అంట శ్రమ అయినను హింసఅైనను కలగగానే అభ్యంతర పడను వాక్యం నిమిత్తం అంట శ్రమ అయినను హింసఅైనను కలగగా అభ్యంతర పడతాడంట ఎవరు ఆరు రాతి నెల పడిన విత్తనం మనుషులు ఆ ఒక మనుషులు శ్రమైనను హింసైన కలగంగనే అభ్యంతర పడతా ఉంటారు చూడు దేవుడి దగ్గరకు వస్తారు మేము ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా మేము అనుభవిస్తాము ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా అనుభవిస్తామంటాం కానీ దేవుడు మనం అన్ని చేసి చేసిండు చేసి మనం దాని విజయాన్ని పొందుతాము తర్వాత చాలా భయంకరమైన కష్టం వస్తాం చేసా ఏం దేవుడు అని కూడా దూషించుకున్నారు ఏం దేవుడు ఏం చేస్తున్నాడు మాకు అని దూషించే మనుషులు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఒక రాతి నేలన పడిన విత్తనం ఎట్లుందంట సంతోషంగా అంగీకరించమొచ్చినా హింస వచ్చినా కలగగానే అభ్యంతర పడుతుండట ఒక మనుషులు అభ్యంతర పడుతా మరి ఇంకొక విత్తనం మూడో విత్తనం అంటుండ ఇక్కడేమన్నా ముంల పొదల విత్తబడిన వాడు వాక్యం వినువాడే గానీ ఎట్లుండట ముండ్ల పొదల విత్తబడిన విత్తనం విత్తన విత్తబడిన వాడు వాక్యం వినువాడే గానీ వాక్యం వింటుండట ముళ్ల పొదల పడిన విత్త విత్తనము కానీ వాక్యం వినవాడే గాని ఐక విచారణను ధనమోహంను ఆ వాక్యం ను అణచివేయను వాక్యం వింటరండగాని వాళ్ళు ఎట్టుంటారంట ఐక చేత ధనము చేత ఏమైపోతారంట వాళ్ళు కొట్టుకుని వెళ్లిపోతా ఉంటారా కాదు కాబట్టి ఒక వాక్యం ఏం చేస్తా అంటే అణచివేస్తా మన హృదయంలో వాక్యం లేకుండా సైతాన్ని వేస్తుంటది నువ్వు మర్చిపో దేవుని మర్చిపో అని మనం ఏస్తుంటాం చాలా మంది ఏం చేస్తారంటే కష్టాలు వస్తేం చేశా అంటే అరే నాకు ఈ కష్టం ఎట్లా పోతుంది ఈ బాధ ఎట్లా పోతుందని చూసాం గాని ముఖాల్లోంగి దేవుడి దగ్గర ప్రాథం చేస్తామా అందుకే అంటుండు దేవుడు ప్రయత్సపడి బార మోసుకొని వచ్చిన జనులారా నా ఇద్దకు రండి అంటా నా ఇద్దకు మీరు నేర్చుకోండి అంటాడు దేవుడేమంట ఒక ఆదివారమే కాదు ప్రతిరోజు ఆయన మనం ఏం చేయాలంట ఆయన దగ్గర ఉండి మనం నేర్చుకోవడము మరి నేర్చుకోవాలంట దేవుడి దగ్గరనే నేర్చుకోవాలంట ఏ మనుషులేమో గాని దేవుడి దాన్ని కూర్చొని నేర్చుకుంటే ఆయననే మనకి నేర్పిస్తా ఉంటాడు కాబట్టి ఈ ఖో ముల పొదల్లో విత్తబడిన వాడు ఎట్లుండట వాక్యం విన్నవాడే గాని ఐక్య విచారణను ధనమోహం ఆ వాక్యం ను అణిచివేయను ఐక్య చేత ధనంతో వాళ్ళు కొట్టుకుని పోతా ఉంటారు ఈనాడు క్రైస్తవులు అనుకుంటారు మాకు చాలా ఆస్తులున్నాయి చాలా అంతస్తులు ఉన్నాయి అనుకుంటుంటారు గానీ వాళ్ళ లోపల వాక్యమే లేదు సత్యమే లేదు వాక్యం ఏమన్నా సత్యం అసలు దేవుడనే సత్యమే వాళ్ళ లోపల లేదు వాళ్ళు అనుకుంటారు అన్ని మాకు తెలుసు పుట్టుక నుంచి క్రైస్తవులే కాబట్టి అన్ని మాకు తెలుసు అంటారు కానీ వాళ్ళకేమి తెలియదు కాబట్టి దేవుడు అంటూ ఇక్కడ ఏమన్నా ఒక వాక్యం అంట ముండ్ల పొదల పడిన వాక్యం ఎట్టుంటదంట ధనం ఐక్య విచారణమును అంట ధన మోహమును ఆ వాక్యం ను అణచివేను గనుక వాడు నిష్ఫలుడను నిష్ఫలుడైపోతాడంట ఒక ముండ్ల పొదలో పడిన వాడు నిష్ఫలము అయిపోతాడు ఎందుకు వాక్యాన్ని ఆధారం తీసుకుంటలేడు కాబట్టి ధనము మరి ఐక్య విచారణ చేత నా జీవితంలో ఏమైపోతుందో నా కుటుంబంలో ఏమైపోతుందో రేపేమైపోతుందో మర ఇంకో రేపు ఏమైపోతుందో అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ప్రతి రోజు వాళ్ళు ఆలోచిస్తూ కాబట్టి దేవుడు ఏమంటే నా యొద్దకు మీరు నేర్చుకోండి నా దగ్గరకి రండి దేవుడు అండు ప్రతి నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోండి నా దగ్గరకి రండి అని దేవుడు ఇక్కడ అంటా కాబట్టి ఇక్కడ అంటుండు ఒక ముండ్ల పొదల పడిన విత్తనం ఏమైపోతుందంట మరి అణి నిష్ఫలుడు అయిపోతాడంట నిష్ఫలుడు అయిపోతాడంట ఇంకా నాలుగో విత్తనం వ్యక్తి ఏమన్నా ఇక్కడ ఏమన్నా మంచినీలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు ఏం చేశాడా మంచి నెలలను విత్తనం అంట వాక్యం విని అంట దాన్ని గ్రహిస్తారంట వాక్యం వింటానంట గ్రహిస్తా దాని నడుచుకుంటారంట అదేం చేస్తానంట ఇతరులకి ప్రకటిస్తాడంట విని గ్రహించి తన జీవితంలో పాటించి వాక్యం ఏం వినాలంట మనం పాటించాలంట ముఖ్యంగా మనం ఫస్ట్ పాటించి ఇతరులకి మనం అది ప్రకటించాలి కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఆ ఒక మంచి విత్తనం ఏమంట మంచిన నెలలు విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు అట్టి సఫలులై ఒకడు నూరంతలు గాను ఒకడు అరవదంతలుగాను సఫలు అయిపోయి ఒకడు నూరంతలు గాను ఒకడు అరవదంతలు గాను ముఖ్యంగా మనం ఈ లోకంలో ఎన్ని దేవుడు ఏమి మనని అడగడం కాదు కాని దేవుడు మీరు ఎంత లోకంలో ఫలిస్తున్నారంటే ఏ ఏ విషయంలో శారీరకంగా అంటలే గాని ఆత్మీయ రకంగా మీరు ఫలించండి నాకు ముఖ్యంగా అన్ని ఇట్లంటే దేవుడు వాక్యంలో మనము చాలా అభివృద్ధి చెందాలి ఆ వాక్యమే మనం బాగా తెలుసుకోవాలి లోకంలో ఎన్ని చేసినా వేస్టే గాని దేవుడు ఒక వాక్యం మనము గ్రహించి దాని మనము నడవాలంట అప్పుడైతే నడుసినంట ఏం చేసినంట గాను ఒకడు అరవదంతలు గాను అట్టివాడు గ్రహించండు కాబట్టి సఫలులై ఒకడు నూరంతలు గాను ఒకడు అరవదంతాలు గాను ఫలించుకుంటా ముందుకు వెళ్లిపోతా ఉన్నారు ఎందుకంటే అయ్యక విత్తనం ఎట్లుందంట సత్యంలో ఉంది కాబట్టి ఆ ఒక విత్తనం ఎట్లుందంట ఫలిస్తా ఉందంట నూరంతలు గాను అరవదంతాలు గాను ఫలిస్తా కాబట్టి దేవుడు అంటున్నాడు ఏమంటుండీ ఈ రోజు ఒక విత్తనాలు నాలుగు విత్తనాలున్నాయి ఒకటి త్రువ ప్రకటన ఒకటి రాతి నెలలో పడింది ఒకటి ముళ్ల పొదల్లో పడింది ఒకటి మంచి నెలలో పడింది మనం ఏ ఏ విత్తనంలాగా ఉండాలనుకుంటున్నాం ఈ రోజు మంచి నెలలో ఉండే విత్తనంలాగా ఉండాలనుకుంటున్నామా ముళ్ల పొదల్లో ఉండాలనుకుంటున్నాం రాతి నెలల్లో అనుకుంటున్నాం మరి బండీ అనుకుంటున్నా ఎక్కడ ఉండాలి అనుకుంటున్నాం త్రివరకాల ఉన్నా కోసం అనుకుంటున్నామా మనం మంచి నీళ్ల ఉండాలని అనుకుంటున్నాం కాబట్టి మంచి నెలలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఎంత పని ఉన్నా దేవుడి సమయం మనము పెట్టాలి ఎందుకంటే దేవుడి రాకడా చాలా త్వరలో ఉంది దేవుడు రాకడా చారల చాలా త్వరలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంట దేవుడికి సమయం పెట్టాలంట సైతానికి సమయం లేదంట దానికి సమయం లేనప్పుడు మనకు కూడా సమయం లేదు మనకు కూడా సమయం కొంచెముంది కాబట్టి కొంచెముంది కాబట్టి ఆ దేవుడి ధర సమయం మనము పెట్టాలి దేవుడిని అడగాలి నేను రక్షణ పొందినప్పుడు నాకు అధ్యాయాలు ఎక్కడ ఉంటాయో వచనాలు ఎక్కడ ఉంటాయో తెలియదు కానీ దేవుడి దగ్గర చాలా ప్రాధాన్యం ఏంటంటే అసలుకి నాకు జ్ఞానం కావాలని మరి వచనాలు ఎక్కడుంటాయో అధ్యాయాలు ఎక్కడుంటాయో మరి నాకు చదవడం కూడా నేను చదువుకున్నా గాని ఇక్కడ ఈ వాక్యం చదవాలంటే నాకు అర్థం కాదు కాబట్టి బాగా అడిగిన చాలా నేను ముఖ్యంగా ఎక్కువ ప్రార్థన చేసిన అంటే దేవుడి దగ్గర నేను రక్షణ పొందినాక అప్పుడు ప్రార్థన చేసిన కూడా చేస్తున్నా కానీ అప్పుడు నేను ఏం ప్రార్థన చేసిన నాకు వాక్యం అర్థం కావాలి వాక్యం అర్థం కావాలి యశుప్రభ వాక్యం అర్థం కావాలి అది మేము ప్రకటించాలి కాబట్టి చాలా నేను గంటలు గంటలు బాగా ప్రార్థన చేస్తుండే గంటల గంటలు వాక్యం కోసమే నేను అడిగిన యశుప్రభా నాకు ధ్యానం ఇ జ్ఞానమి జ్ఞానమీ అని ప్రార్థన చేసినాము నైన్టీ మేము అట్లా నైంటీ ఎయిట్ లో అప్పుడు మేము రక్షణ పొందినము దేవుడు మేము ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నా ఒక ఐదారు సంవత్సరాలు పట్టింది అప్పటి నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు వాక్యం చేసుకోవడం మామూలు మామూలుగా వాక్యం చదవడం తెలుసు వచ్చిన తెలుసు ఎప్పుడైతే సత్యం గ్రహించినమా అది సత్యం వింటా ఉన్నాం విని కూడా మేమె విని కూడా వెనక పోయిన కాలం ఉండే కానీ ఎప్పుడైతే మాత దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడు డైలీ దేవుడు మాతను మాట్లాడుతున్నాడు వాక్య రీతి అనే అతను మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు మేము ముందుకు వెళ్తున్నాం దేవుడు మమ్మల్ని ఒక సత్యంలో నడిపిస్తున్నాడు ఇంకా మాకు ఇందులో ఏమి తెలియదు కాని ఆ దేవుడు మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు మనం ఎట్లా ఉండాలంట మంచి నీళ్ళనే ఉండాలంట కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలంటే ఒక వాక్యని మనం అర్థం కావాలి ఈ లోకంలో ముఖ్యంగా మనకేం కావాలి వాక్యం అర్థం చేసుకోవాలంటే ఒక వాక్యం అంట మన హృదయంలో భద్రము చేసుకోవాలంట హృదయంలో భద్రం చేసుకుని మనము వెళ్తా ఉంటే మనకు హృదయంలోనే వాక్యం ఉంటది కాబట్టి దాన్ని మనం నిమర వేసుకుంటా మనం ధ్యానించుకుంటే మనం పోతానంట ఒక వాక్యమే దేవుడు కాబట్టి ఆ దేవుడే మనని నడిపిస్తా ఉంటుంటాడు కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు మనం మంచినీళ్ళలాగా ఉండాలంట మంచి నేలలాగా ఉంటే మనం ఎంతులుంటామంట నూరంతలు గాను ఒకడు అరవదంతలు గాను అది ఈ లోకంలో అన్ని రకాల మనం ఫలిస్తుంటాం గాని ఈ యొక్క వాక్యంలో మనం నూరంతాలుగాను అరవదంతాలు గాను మనం ఫలించుకుంటాం ముందుకు వెళ్లాలి కాబట్టి వెళ్తూనే అంటే దేవుడు అంటే తోడై ఉండి దేవుడు నడిపిస్తుంటాడు ప్రతి దాంట్లో నడిపిస్తుంటాడు మనకే కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మనం బాధపడడానికి వీలు లేదు అతను మనం టెన్షన్ వాడ అవసరమే లేదు కాబట్టి దేవుడు అంటున్నాడు ప్రతి దాంట్లో దేవుడు తోడై ఉంటుంటాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుడు అంటున్నాడు మీరు నడవండి మీరు ముందుకి నడవండి మరి రేపటి చింత ఏమైతుందో అది మనం ఆలోచించడానికి వీలు లేదు ఆ యొక్క దేవుడి దగ్గర మనము పెట్టాలే పెడితే దేవుడు ముందుకి నడిపిస్తుంటాడు కాబట్టి ఒక మంచి నేలలాగా మనం ఉండాలంటే ఆ దేవుడికి లోబడి ఆ దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం మనం నడిచి ముందుకు వెళితే దేవుడు తోడై ఉంటా ఉంటాడు మీకే గ్రంథం రంగు నాదే రేపు అత మీకు తీసుకుని వచ్చి నేను విహోవాన్ని దర్శించున్నాను ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేసిన దహనబండ్లను ఏడాది దూడలను అర్పించి దర్శించున్నాను వేళక నది ఫొటేలను ఏడాది విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయన నా అతికములైన అతికములకైన నా జ్యేష్ఠ పుత్రుని నేను నా పాప చాలా ఇక్కడ ఏమంటుంటే ఏమి తీసుకుని ఒక భక్తుడు ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శింతును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేసాం దేవుడి ధరకి ఏమి తీసుకుని మనము రాలేం కాబట్టి ఇక్కడ ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేస్తును చేతును దహన బలులను దుడలను అర్పించి దర్శించునా వేలకులది పొటలను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయనా కలగజేయలేవంట మన పాపం కొరకు ఎన్ని అరిపించినా అది కాదంట ఇక్కడ అంటున్నాడు నా అతిక్రమంకై నా జ్యేష్ఠ పుత్రుని ఎత్తునా నా పాపం పరిహారం నా గర్వఫలం నేను ఎత్తునా మనుషుడా ఏది ఉత్తమమో ఏమంటుడు మనుషుడా ఏది ఉత్తమమో అది మనము గ్రహించాలి ఏది మంచి ఏది చెడో మనము అది గ్రహించాలంట అది నీకు తెలియజేయబడి ఉన్నది మంచి తెలుసు మనిషికి చెడు తెలుసు ఇవి మనం మంచి పనులకే పోతాము చెడుదారికి పోతామా చాలా మంది ఉన్నారు చెడుదారి పోయటల్లో కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ అంటుండు మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది దేవుడు రాసేటిండు మనిషిడా ఏది మంచిదో ఏది చెడు మనకి తెలుసు కాబట్టి ఇక్కడ అంటుండు ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు ఏమంటుండి ఇక్కడ న్యాయంగా నడుచుకున్నటయ్యూ కనికరమును ప్రేమించటయు అంట న్యాయంగా నడుచుకోవాలంట ఈ లోకంలో ఎట్టుండాలంట మేము న్యాయంగా నడుచుకోవాలంట కనికరంను ప్రేమించటయూ దీన మనసు నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయే ఇంతే కదా యహో నిన్న నడుచున్నాడు ఈ మూడే దేవుడు అడుగుతుండట న్యాయంగా నడుచుకోవాలంట కనికరంను ప్రేమించాలంట దీన మనసు దేవుడు ఇంతే కదా నిన్ను అడుగుతా ఉన్నాడు ఈ భూమి మీద కాబట్టి దేవుడు అంటు నీ యొక్క హృదయంలో ఏముంది చూడు హృదయంలో మనము ఒక ఒక వ్యక్తి పైకి వస్తాయి మనం ఏమనుకుంటాం అవి వాళ్ళ పైకి వస్తున్నాడు అనుకుంటాం అది ఎవరు చేసిండ్రు దేవుడు చేసిన కార్యమే కాబట్టి వాళ్ళ పైకి వస్తా ఉండరు కాబట్టి వాళ్ళ విషయంలో మనం ఏం చేయాలంటే కాబట్టి మనం అంటా ఉన్నాడు ఒక మనిషి అన్యాయంగా మనం ఏం చేస్తే ఒక మనిషి దగ్గర అన్యాయంగా దోసుకుందామని చూస్తుంటాం కానీ దేవుడు అంటుడు అన్యాయంగా ఉండొద్దు అంట ఇక్కడ న్యాయంగా నడుచుకున్నటాయు కనికరమును ప్రేమించటూ దిన మనసు దేవుడు ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు ఏమంటుండో ఇంతే దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు న్యాయంగా నడుచుకోవాలంట చూడు మనుషులు చూడరు మనని గాని దేవుడు మాత్రం మనని చూస్తా ఉంటాడు కాబట్టి మనం ప్రతి విషయంలో మనం ఎట్టున్నాడంట న్యాయంగా ఉండాలంట కనికరంగా కనికరం చూపించాలంట ప్రేమించాలంట దిన మనసు కలిగి కూడా మనము ఉండాలంట ముఖ్యంగా ఈ లోకంలో మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి ఆ దేవుణ్ణి హెచ్చించాలంట మనం తగ్గించుకోవాలంట ప్రతి విషయంలో మనం తగ్గించుకోవాలంట మోర్పు కలిగి ఉండాలంట దిన కలిగి ఉండాలంట కాబట్టి ఉంటేనంట దేవుడు ఏమంటున్నాడు ఇవి నేనేం అడుగుతలే నేను ఇవే నేను అంటున్నా ఇవే ఉండాలి మనిషి కాబట్టి ఈ రకంగానే మనిషి నడుచు న్యాయంగా నడుచుకోవాలి ప్రేమగా ప్రేమించాలంట దిన మనసు కలిగి ఉండాలని దేవుడిదే నిన్న నడుతున్నాడు కాబట్టి అక్కడ హృదయం మనం హృదయ ప్రకారం హృదయం ఎట్లుంది మన హృదయం ఈ రోజు పరీక్షించుకోవాలంట కాబట్టి ఇక్కడ అంటాడు మనం మంచినేలాగా ఉంటే మనం అంట నూరంతలుగాను అరవైదంతలుగాను మనము ఫలించి దేవుడు ముందుకు నడిపిస్తా ఉంటున్నట్టు చిన్న వాక్యం దేవుడి నుంచి